పరుషుధర వండ్రి మీకు వందనాలను అయినా దేవా దేవ మీకే కృతజ్ఞతలు ఈ ఉదయం అంతా మీరు మాకు సైకిల్ ఉండింతవరకు కాపుదల దయచేసి నడిపించినందుకు మీకు ఎంతో ఎంతో లాంగ్ డిస్టెన్స్ లె మీరు మొన్న నడిపించినందుకు మీకు వదనాలనైనా ఆరాధన మీరు ఆధిపత్యం భయించినందుకు మీకు వందనాలు ప్రభావ మా మాట్లాడినారు మా బలపరిచినారు మా విశ్వాసాన్ని దాన్ని మీకు వందనాలనైనా కాబట్టి నైనా మిమ్మల్ని స్థుతిస్తూ స్మరిస్తూ మా అంతం తన మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమైన ప్రవ్వ మీ వాక్యాన్ని ధ్యానించి తిరిగి వచ్చిన ప్రవ్వ మా తను మాట్లాడండి తీర్చండి స్థిరపరచండి మహిమనందండి ప్రవ్వ కృపా వెంబడి కృప మాకందరికి అనుగ్రహించండి ఆటంకపరచు ప్రతి దురాత్మ అంధకార శక్తులను ఏసాన బంధించండి ప్రతి ఒక్కరికి తినిమల్ని మీ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించి నడిపించమని ఆనంద అంతట్లో మీరే ఆధిపత్యం వహించమని ఏసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఆకాశ ముందు నాశనుడా ఈ తట్టు కనులేద్దు చిన్నాను ఆకాశ ముందు నాశనుడా ఈతట్టు కనులేదు చిన్నాను చుమాసు పాడును ఈత అట్టు తను లేదు చిన్నాను పాడను నీ తాటుకెత్తున్నాను ఆకాశమీను ఈ తాటువలతో చిన్నాను గాయపడినా దైవ పగుచెయ్యుమా పరమ వైద్యుడు యపడినా గొర్రెను నేను బాగు చెయ్యుమా పరమ వైద్యుడాయేశడును ఈత అటు కనులేదు చిన్నాను గురుచు మాయేసూ కాపాడును ఈతట్టు కనులేదు చిన్నాను కాశమందు నాశీలుడా ఈత అటుకను నెత్తు చిహ్నాను పాప హుబిలో పడి ఉన్నాను లేవనెత్తు బాగు చెయ్యుమా పాప హుబిలో పడి ఉన్నాను లేవనెత్తు మామను బాగు చెయ్యమా నిర్మించు మా యేసు కాపాడుము ఈత అటుకను నెత్తు పాడుము నీతాటు కనులేదు చున్నాను ఆకాశమందు తాటుకను లేదు చున్నాను కించున్నాయసు పాడుము నీతాటు కనులేదు చున్నాను నీ తాటుకనులేదు చున్నాను ప్రజలుడన్నా నా జీవిత భాగస్వామి వి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామి వి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే సమృద్ధిగాని కృపను పంచవు నాయసు రాజ కృపా సాగరా అనంత స్తోత్రారుడ నాకే సమృద్ధిగాని కృపను పంచవు నాయసు రాజ కృపా సాగరా అన అంత స్తోత్రుడా నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నీ దయగల కనుసైగలే ధైర్య పరచినవి నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి నీ రాజ్య పౌరునిగా నన్ను সয়াইন্য মুলো নন্নে চে্চিতী্঵ি. নি রাজ্য পাুরেগ ননে মাচিতী্঵ি. নি সয়াইন্য মুলো ননে চে্চিতি্য. నా జీవిత భాగస్వామి వి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామి వి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే సమృద్ధిగా నీ కృపను పంచవు నా యేసు రాజ కృపా नंता स्तोत्रारूडा, नाके ोत्रू गानी, के समृदिगा कृपन पंचवेसुराज కృపాసాగర అనంత స్తోత్రారుడ నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నీతయ్య గల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించు చున్నవి నీతయ్య మాటలే చేరదీసినవి నీతి నియమాలలు నన్ను నడిపించు చున్నవి నీ కృపనే ధ్వజముగణ పైన నిల్పితివి నీ విందు శాలకు నన్ను చేర్చితివి నీ కృపనే ధ్వజముగణ పైన నిలిపితివి నీ విందు నన్ను చే నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే సమృద్ధిగా నీ కృపను పంచవు నాయసు రాజ కృపా సాగర అనంత స్తోత్రుడ నాకే సమృద్ధిగా నీ కృపను పంచవు రాజా కృపా సాగర అనంత స్తోత్రార్హుడా నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నీ దయగల తలంపులే రూపునిచ్చినవి నీదు ఆస్తములే నన్ను నిర్మించు చున్నవి నీ దయగల తలంపులే రూపునిచ్చినవి నీదు ఆస్తములే నన్ను నిర్మించు నీ చే మె నాలో నెరవేర్చు చున్నావు నీ అంత నన్ను చేర్చుదువు నీ చిత్తలో నెరవేర్చు నీ అంత పురములో నన్ను చేర్చుదువు నా జీవిత భాగస్వామివి నీవు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 సమృద్ధిగా నీ కృపను పంచవు నాయసు రాజ కృపా సాగర అనంత స్తోత్రార్హుడా నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు అలలి ఆ ప్రైజ్లో నన్ను చిరకాలము నా దాచుము దాచుమునను నీ బాహుబులో ప్రభుయేసు అర్పి జీవితం నాయ ఎనలేని ప్రేమ కురిపించినావు కృప చూపినావు జీవితునయ్యా నీ సేవలో జీవితునయ్యా నీ సేవలో కలకాలము నన్ను నిల్పుము అర్పింతును నా జీవితం చిరకా దాచుమునను నిబాహులో ప్రభుయేసు అర్పితును నా జీవితం మరణించి నీవు మరిలేచినావు, లేచి రక్షించినావు ఇలా నిలుతునయ్యా నీ సాక్షిగా ఇలా నీ సాక్షిగా కలకాలము నన్ను నిల్పుము అర్పింతును నా జీవితరకాని కోసము దాచుమునను బో ప్రభుయేసు అర్పింతును నా జీవితం అలా పరిశుధుర వ తండ్రి మీ కొందనాలనైనా ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మేము సిద్ధపడుతుండగా మా తను మాట్లాడండి నాయనా ఓ ప్రభా ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని విషయాలను మేము ధ్యానిస్తున్నాం పద్నాలుగవ అధ్యాయంలోని వాక్యాలని మీ యొక్క సహా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నైనా మీ తను మీ యొక్క చిత్తాన్ని వాటి ప్రకారంగా మేము నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నైనా పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న విషయాలను అన్నిటినీ పరిశీలించి వాటిని స్వీకరించలాగిన మీ యొక్క సహమ్మకు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి ఆమ్మెన్ పట్టణ గ్రంథంలోని వాక్యాలను మనం కొత్త కాలం నుంచి ధ్యానిస్తున్నాం ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయంకి మనం వచ్చినాము గత రెండు వారాల నుంచి పద్నాలుగవ అధ్యాయం విషయాలను ధ్యానిస్తా ఉన్నాం పద్నాలుగవ అధ్యాయంలో ఒక క్రైస్తవ గుంపు గురించి ముఖ్యంగా రాయబడింది బైబిల్ అంతా ముఖ్యంగా మరి విశేషంగా కృత నిబంధన పుస్తకాలలో తేటగా కనిపించేది ఏంటంటే క్రైస్తవ సంఘంలో నాలుగు రకాల క్రైస్తవ గుంపులు ఉన్నాయి అనేసి నేను చూపిస్తూ ఉంటాను ఇవి ఎక్కడ కనిపించవు మనకి ఇంటర్నెట్లో కానీ ఏ కామెంట్రీస్లో కానీ కనిపించవు కానీ ప్రభు మనకి ఒక విధానం నేర్పించింది దాని ద్వారా వీటిని మనం వెతుక్కున్నాం ఇది కేవలం మన ప్రభు వలనే మనకు నేను నమ్ముతూ ఉంటాను ఎప్పుడు ఎందుకంటే ఒకానొక దినము కొన్ని సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల క్రితము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం ధ్యానించినప్పుడు అందులో మొదటి వచనం నుంచి దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుంటే చోట్న కూర్చుండక యహోవ ధర్మశాస్త్రాన్ని దేవరాత్రంలో ధ్యానించేవారు ధన్యులు అని ధ్యానించినప్పుడు ఒక్కసారి అది దేవుని యొక్క ఆత్మ నడిపింపులో దుష్టులు పాపులు అపహాసకులు తర్వాత ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు నాలుగు రకాల గుంపులు ఉన్నాయి అక్కడ అయితే ఈ నాలుగు రకాల గుంపులు ఎక్కడ ఉన్నాయంటే దేవుని సన్నిధిలోనే ఉన్నాయి లేక మందిరంలోనే ఉన్నాయి అని దేవుడు చూపిస్తున్నాడు అందుకని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంకి వచ్చేటప్పటికీ అక్కడ బహుతేటగా ఈ నాలుగు గుంపులు ఎట్లా ఉంటాయని కూడా చూపించాడు దేవుడు అక్కడేముందంటే అపవిత్రంగా ఉన్నవాళ్ళు అన్యాయంగా జీవించే నీతిమంతులుగా ఉండేవారు పరిశుద్ధులుగా ఉండేవారు అని ఉంది అక్కడ నాలుగు గుంపులు అక్కడ అయితే ప్రకటన గ్రంథం అంతా ఈ నాలుగు గుంపుల గురించే ముఖ్యంగా ఎట్లా చెప్పగలవు బ్రదర్ ప్రతి కామెంట్రీ ఈ లోకానికి సంబంధించిందని చెప్తుంది కదా అంటే ప్రకటన గ్రంథం రాయబడిందే సంఘం కొరకు రెండవ అధ్యాయం నుంచి చూస్తే చర్చ గురించి రా చర్చ కొరకు రాసింది లెట్ పత్రికలు ఎందుకంటే అది ప్రవచనం ప్రకటన ప్రవచన పుస్తకము అది చర్చ కొరకు రాయబడింది ఆ ఏడు సంఘాల గురించి రాయబడింది ప్రతి సంఘంలో ఈ నాలుగు గుంపులు ఉంటాయని చూపిస్తున్నాడు దేవుడు అయితే సంఘం అనేది ఒక బిల్డింగ్ కాదని తెలుసు క్రైస్తవ క్రైస్తవుల సహవాసమే సంఘం లేక క్రైస్తవులందరూ ప్రభు నామన కూడుకుంటే అదని సంఘం అంటారు దానికి దానికి గోడలు ఉండవు దానికి రూఫ్ ఉండదు అన్నట్టు కాబట్టి ఇది ప్రపంచాత్మకంగా ఉన్న సంఘం అది ఒకటే ఏ పెట్టుకున్న ఏ ఊర్లో ఉన్న సంఘం ఒకటే దేవుని దృష్టిలో ఎందుకంటే ఏసుప్రభు శర్రం కాబట్టి అయితే ఈ యేసుప్రభు శరీరంలో నాలుగు గుంపులుగా విభజిపబడ్డాయి అన్న విషయాన్ని నేను చూపించిన ప్రకటన గ్రంథం చివరి అధ్యాకొస్తేప్పటికీ మొదటి మూడు గుంపులు ఎవరైతే ఉన్నాయి మొదటి రెండు గుంపులు ఏమీ ఒకటి అన్యాయం చేశాడుది ఒకటి అపవిత్రంగా జీవించాడు ఒకటి అన్యాయంగా జీవించాడు మరి అపవిత్రంగా జీవించాడు అయితే మూడవ గుంపు స్వనీతి మీద ఆధారపడ్డ గుంపు ఇది మేము దేవుని బిడ్డలమని చెప్పుకొని పరిశుద్ధంగా ఉన్నామని చెప్పుకుంటారు కానీ యథావిధిగా ఈ మొదటి రెండు గుంపుల సహవాసం ఉండడం వలన వాళ్ళ గుణగణాలు వాళ్ళ అలవాట్లు వారి సహవాసంలో జీవించడం జరుగుతుంది ఈ యొక్క మూడో గుంపు నీతి కనిపిస్తారు కానీ స్వనీతి మీద ఆరపడ్డ వాళ్ళు వీళ్ళు బయటికి పరిశుద్ధంగా కనిపిస్తారు కానీ హృదయంలో లేదు అబద్ధ బోధన ఆశ్రయించిన వాళ్ళు దాని తర్వాత మనుషుల కల్పితాలు దయ్యంలో బోధ భూతంలో బోధన అయితే నాలుగో గుంపు పరిశుద్ధుల గుంపు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ నాలుగో గుంపు కూడా పరిశుద్ధంగా జీవించడం వలన ఆ నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటది అంటే మొదటి మూడు గుంపుల సహవాసంలో ఉండదు కానీ దేవుడు ఎరుసలేంకి వచ్చినప్పుడు గొప్ప సమయ యేసు కూడా ఎరుసలంకి తిరిగి వచ్చినప్పుడు గలియా ప్రాంతము అవన్నీ అనిళ్ళ ప్రాంతాలలో సేవ చేసి ఎరుసలేంకి రాంగని ఆయన ఆ గొప్ప జన చూసి ఏడ్చేవాడు కన్నీళ్లు విడిచేవాడు అక్కడి నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఈ గొప్ప జనము అంటే నీతిమంతులని నీతిమంతులాగా కనిపించే వాళ్ళు వీళ్ళు కానీ యథావిధిగా జీవించే వాళ్ళు ఆదివారం ఒకరోజే నీతిమంతులు కనిపిస్తారు సోమవారం శనివారం వరకు ఈ లోకప్పు మనుషులు లాగానే వీళ్ళు కాబట్టి పండగ క్రైస్తవులు అంటారు కాబట్టి వాళ్ళని చూసినప్పుడల్లా ఏశ్వ ఎందుకు ఏడ్చేవాళ్ళంటే వీళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు దేవుని సంపూర్ణతని ఎదగని ఎరగని వాళ్ళు వీళ్ళు దేవుని సంపూర్ణతలో ఎదగని వాళ్ళు కూడా వీళ్ళు కాబట్టి వీరిని ఎట్లన్నా ప్రభు చేత నడిపించాలా అనేదే ఆ ప్రభు యొక్క సంకల్పం అదే రీతిగా ఈరోజు ఆ సంకల్పాన్ని ఆ పరిశుద్ధుల గుంపు ఒకటి దాన్ని ఆచరిస్తుందని నేను దాన్ని స్వీకరించిన దాన్ని అర్థం చేసుకొని అనేకులకు అదే ప్రకటించడం జరుగుతుంది లక్షా మంది వీళ్ళు ఈ యొక్క గుంపు అదే పక్ ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తున్నాం అయితే పద్నాలుగవ అధ్యాయంకి సంబంధించి చూసినప్పుడు గొర్రెపిల్ల సియోను పరత్ మీద ఉండడం అనేది నేను పోయిన చూపించినాను అయితే ఆయన నామము ఆయన తండ్రి నామము తండ్రి నామం ఎవరు తెలియదు తండ్రి నామం ఏదో ఎవరికి తెలియదు చెప్పలే పాత నిబంధన పుస్తకాలలో ఎక్కడ కూడా తండ్రి నామం కనిపించదు యహోవా అంటే ఎవరికి అని ఎవరు చెప్పగలరు యహోవా అంటే ఎవరైనా చెప్పగలరా జెహోవా అంటే జహోవా అంటే ప్రభువు అనర్థం అంతే జహోవా అంటే ఎబ్రి భాష లో ప్రభువు అనర్థం అంటే ద లార్డ్ అని ఇంగ్లీష్ లో ఉంది జహోవాకి మీనింగ్ ద లార్డ్ అంటే ప్రభువు అనర్థం అయితే ఎక్కడైతే ప్రభు అనే పదం వాడబడుతుందా బైబుల్ అంతట అది ఏసు ప్రభునే సూచిస్తుంది అన్నట్టు ఎందుకంటే ఆయన ఒక్కడనే ప్రభు అని పిలుస్తుంది బైబుల్ అంతా కాబట్టి జహోవా అన్న ప్రభువే ఏసు క్రీస్తు అన్న ప్రభువే కాబట్టి జహోవానే జీసస్ లేక యహోవానే ఏసు ప్రభు అన్న విషయాన్ని మనం అక్కడ చేసుకుంటున్నాం ఏసే ప్రభువు అని కూడా అర్థం చేసుకోవచ్చు మనం కాబట్టి మళ్ళీ పాత నిబంధనల పాత నిబంధన కాలంలో కూడా తండ్రి నామం ఏదో ఎవరికి తెలదు మరి ఇక్కడ గొరపిల్ల నామం ఏమంటుడు ఆయన నామంను ఆయన తండ్రి నామంను అంటే తండ్రి అయినంటే ప్రభు వాగు తండ్రి అని ప్రభు తండ్రి నామం కూడా ప్రభు అంటున్నాడు అంటే మళ్ళీ ఆ నామం ఏంటి కుమారు నామైనా తండ్రి నామైన పరుషాత్మ నామైన ఒకటే అదే రక్షింపబడేది ఆ రక్షణ నడిపించేది అందుకే ఏసు క్రీస్తు అన్న నామం అన్నట్టు అయితే ఆ ఏసు నామము నొసలందు లిఖింపబడిన నూట మంది అనత కూడా ఉండిరి పద్నాలుగుగా వచ్చిన ఈ నూట మంది లేక లక్ష మంది ఒక చిన్న మతపరమైన గుంపు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మొదటి మూడు గుంపుల సహవాసం నుంచి సంపూర్ణంగా బయటకు వచ్చేసిన వాళ్ళు వీరు ఒంటరి జీవితం ఈ లోకంలో ఎక్కడ వీళ్ళు ఒంటరిగా ఉంటారు నీకు అనిపిస్తుంది బహుశా కొన్నిసార్లు నేను ఎంత మందితోనూన్నా ఒంటరిగా ఉన్న నా జీవితము నేను ఏదో ఒంటరి వాణి లాగా ఒంటరి దానిలాగానే ఉన్నాను అనిపిస్తుంది అటువంటి తలంపు నువ్వు గుంపులో ఉన్నట్టే నేను ఒంటరి కాదు నేను ఒంటరి అంటే నువ్వు ఖచ్చితంగా మొదటి మూడు గుంపులలో ఏదో ఒక గుంపులో ఉన్నట్టే కానీ ఎప్పుడైతే నీకు ఒంటరి జీవితం నేను ఈ లోకంలో ఒంటరి వాణ్ణి దానను అని ఎప్పుడైతే నీకు ఆ పొచ్చి వచ్చి అదంటే ఖచ్చితంగా నువ్వు ఈ నాలుగవ గుంపులో ఉన్నట్టే నువ్వు చర్చి లోపల కూర్చున్నా నీకు ఒంటరి ధనము అనిపించొచ్చు వర్షిప్ చేస్తున్నా నీ పక్కన పది మంది కూర్చున్నా నువ్వు ఒంటరి వాడవే అన్న తలంపు నీకు వచ్చినప్పుడు ఈ గుంపులో ఉన్నావు ఎందుకంటే ఆ మొదటి మూడు గుంపుల సహవాసంలో నువ్వు ఉండవు అయితే ఈ నూట నలభై నాలుగు వేల మంది ఏ రీతి ఉన్నారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది వాళ్ళ గుణగణాలన్నీ నేను చూపించిన ఇంతకుముందు ఈరోజు మరికొన్ని దీర్ఘంగా చూపిస్తాను అయితే మరియు రెండవ వశంలో విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముతోనూ ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పర్లోకముని రాగా నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించ చిన్న నాదమును పోలి ఉన్నది అయితే వీళ్ళందరూ అట్లా గొప్ప శబ్దంతో ఏం చేస్తుంటారు అక్కడ అంటే వాళ్ళు పాటలు పాడుతున్నారని చెప్తుంది వాళ్ళ పాటలు పాడుతుంటే ఆకా పరలోకం అంతా గజగజ వణికిపోతుందంట అంతగా శబ్దంతో ఉరుములతోను గొప్ప ధ్వనితోను అది ఏంటంటే శబ్దము వీణలు వాయించిన వైనుకుల నాదమును పోలినది అంటే రకరకాల వీణలు వాయిస్తే ఎట్లుంటది భయపడిపోతారు మనుషులు మూడవ వర్షంలో వారు వాయిస్తున్నారు వారు సింహాసనం ఆ నాలుగు జీవులు పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు కాబట్టి ఈ లక్ష నలభై వేల మంది ఈ శబ్దం చేసేవాళ్ళు వీణలు వాయించే వాళ్ళు ఈ పరిశుద్ధుల గుంపు వీళ్ళు పాటలు పాడినా వీళ్ళు వీణలు వాయించిన గంభీరమైన శబ్దం ఉంటుంది అన్నట్టు అది చెప్తుంది ఇక్కడ తర్వాత వారు ఎక్కడ వాయిస్తున్నారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను ఇది నేను కొంతకాలం కొన్ని దగ్గర సమసంకితాన్ని చూపించిన ఈ నాలుగు జీవుల గురించి అటుపోయిన వారు కూడా చూపించిన పెద్దల ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు ఈ క్రొత్త కీర్తన ఎవరు పాడతారంటే ప్రథమ ఫలంగా ఉన్న వాళ్ళు తప్ప ఎవరు పాడలేరు ఎవరు ఆ ప్రథమ ఫలం అంటే నేను త్వరగా చూపించేస్తాను మీకు ఈరోజు ఈరోజు కేవలం ప్రథమ ఫలానికి సంబంధించిన బోధి రోజు కాబట్టి ఈ క్రొత్త కీర్తన పాడుచున్న వారు ఎవరంటే భూలోకం నుండి కొనబడిన ఆ నూట మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున కాబట్టి వచ్చే వారము నాలుగవ వర్షాన్ని చూపిస్తా వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు ఇవన్నీ విషయాలు ఇంతకుముందు క్లుప్తంగా చూపించిన వచ్చే వారము ఈ పరిశుద్ధుల గుంపు ఎట్లుంటుందంటే స్త్రీ సాంగత్యమున అంటే మతపరమైన క్రైస్తవత్వమే ఆ స్త్రీ ఆయన సాంగత్యం ఎట్లుందంట అపవిత్రతతో ఉందంట అంటే మొదటి గుంపు అపవిత్రంగా జీవించే వాళ్ళు అన్యాయంగా కాబట్టి ఆ రెండు గుంపుల సాంగత్యంలో వీరు లేరు కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది మొదటి రెండు గుంపులతో కలిసి ఉండరు మొదటి రెండు గుంపులు అపవిత్రంగా అన్యాయంగా జీవించేవారు స్త్రీ సాంగత్యము ఎరగని వారయ్యుండి అంటే అన్యాయంగా అపవిత్రంగా జీవించకుండా అంటే అబద్ధ బోధని ఆశ్రయించని వారు అబద్ధ బోధ నుంచి బయటకు వచ్చిన వారు అది సాంగత్యం నుంచి రావడం బయటికంటే స్త్రీ సాంగత్యం అంటే చాలా మంది అనుకుంటారు అంటే ఈ లోకాతీతమైన జీవితం అనుకుంటారు కానీ కాదు ఇప్పుడు వీరు స్త్రీ అన్నప్పుడు స్త్రీలు వీరు అంటే స్త్రీలతో పాటు ఉండాలి కానీ ఒక్క స్త్రీతోనే ఎట్లా ఉంటారు వీరు ఉండలేరు కాబట్టి అది ఒక స్త్రీకి సంబంధించింది కాదు వీళ్ళందరూ మతపరమైన సంఘం నుంచి బయటికి వచ్చేసిన వాళ్ళు ఆ మనుషుల కల్పితాలు దయ్యంలో బోధలు భూతంలో బోధల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందులో అపిత్రత లేదు అందులో నుంచి బయటకు వచ్చినారు కాబట్టి తర్వాత గొర్రపిల్ల ఎక్కడికి పోను అక్కడికెళ్ళా ఆయనను వెంబడింతురు ఏసు ప్రభుని ఎక్కడ నడిపిస్తే నువ్వు అక్కడికి పోయేవాడివి పోయేదానవు వీళ్ళు దేవుని కొరకును కరుపుల కొరుకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు కాబట్టి ఈరోజు నేను ప్రథమ ఫలం గురించి తీవ్రంగా చెప్పబోతున్నాను దాని తర్వాత ఐదో వచనంలో ఏముందంటే వీరి నోట ఏ అబద్ధంలో కనబడలేదు ఇది చాలా స్పెషల్ వచనం ఇది గుణగణం ఏంటంటే నీ వాక్య పరిచయలో నువ్వు వాక్య పఠించే దాంట్లో వాక్యం ప్రకటించే దాంట్లో అబద్ధాలుగా అనిపించద్దు నువ్వు ఎవరు చూస్తారు బ్రదర్ ఎవరు తెలుసు ప్రధాన నువ్వు నేను చెప్పేది కరెక్టా కాదా అంటే పరిశీలించే వాళ్ళు ఉంటారు ఎవరు పరిశుద్ధాత్ముడు పరిశుధాత్మడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్తులుగా నడిపిస్తాడు కాబట్టి నువ్వు చెప్పేది సత్యమా లేదా అనేది వాక్యంతోనే పోల్చి చెప్పి చూపించేస్తుంటాడు కాబట్టి ఎవరన్నా వాక్యం ప్రకటిస్తుంటే నేను చూస్తాను ఇది ప్రభు వల్ల కలిగిందా లేదా నేను గుర్తుపట్టేస్తా తెలిసిపోతుంటుంది అరే ఈయన ర్యాప్చర్ ర్యాప్చర్ కల్టు బోధకుడు అది ఏ గుంపు అయితేనే ఏ సంఘం అయితేనే ప్రతి సంఘం రాప్చర్ ర్యాప్చర్ బోధన నమ్ముతుంది లేనిది బైబిల్లో లేక ఇస్వాల్ పదని స్పెషల్గా ఎన్నుకున్నాడు దేవుడు అని చెప్తుంటారు అది కూడా అబద్ధ బోధనే ఎందుకంటే దేవుడు అందరినీ పిలిచాడు దేవుడు పిలిచాడు కాబట్టి మీరి నోట ఏ అబద్ధము కనబడలేదు నాకు అంటున్నాడు దేవుని ఆత్మ అంటే కనబడలేదు ఎవరికి అనిపిస్తుంది ఎవరికి అనిపిస్తుంది చెప్పండి మనుషులకు కనిపించవచ్చు దేవుడికైతే కనిపిస్తుంది నువ్వు చెప్పే వాక్యం కరెక్టా కాదా అనేది అందుకు నువ్వు చాలా ప్రయాసపడల్లా ప్రతిదీ చూడాల పరిశీలించాలా ఒక వాక్యం మీద ఎన్ని విధాలుగా బోధలు ఉన్నాయి ప్రపంచంలో ఎవరు ఏ రీతిగా ప్రాటిస్తున్నారో అవి నువ్వు గ్రహించడానికి ప్రయత్నించాలా తర్వాత ప్రభుని అడగల ప్రభు ఏది కరెక్ట్ ఇది ఆయన మాట్లాడే దేవుడు తప్పక మాట్లాడుతూ ఉంటాడు అయితే ఆరో తర్వాత ఐదో వర్షంలో ఏముందంటే వీరి నోట్లో ఏ అబద్ధము లేదు దాని వీరి మీద ఏ నింద లేదంట నిందలు మోపలేరు వీరి మీద అవకాశమే దొరకదు ఎవరికైనా అవకాశం ఉందా నీ మీద నిందలు మోపడానికి అంటే నువ్వు అవకాశం ఇస్తున్నావు అన్నట్టు ఒకలా వాళ్ళు నిందలు మోపుతున్నారంటే ఉదాహరణకి నువ్వు పరిశుద్ధంగా కనిపించచ్చు బయట చర్చలో బయట నువ్వు భయంకరంగా జీవించడం తప్పగా నీ మీద నిందలు మోపుతారు దేవుని సన్నిధిలో సైతాన్ గారు వాడు నిందలు మోపుతూ మన మీద కాబట్టి ఈ యొక్క గుంపు ఎప్పుడైతే ఏసు ప్రభుతో పాటు కలిసి తిరుగుతుందో అప్పుడు అని నాలుగో ఆరో వర్షంలో మాట్లాడుతున్నాం అప్పుడు మరి దూతను చూచితిని తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జన్మునకును ప్రతి వంశములకు ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ ఎగురుచుండెను కాబట్టి ఈ దూత ఏసుక్రీస్తు ప్రభుల ఇతను నిత్య సువార్తని ప్రకటించుతున్నవాడు ఆకాశ మధ్య అంటే ఈ లోకంలో ఆయన తప్ప ఎవరు సువార్తకి మూలం కాదు కారకులు కర్త ఆయననే సువార్తకి కర్త ఆయననే కాబట్టి ఆయన ఒక్కడే ఇది ప్రపంచం అంతటా ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడింది మన అంటే ఆయన ద్వారా శిష్యులకి శిష్యుల ద్వారా మనకు అనుగ్రించబడింది మనం ఈరోజు ఆయనట్లో ప్రకటిస్తున్నాం అన్నట్టు కాబట్టి ఈ యొక్క దూత వేరే ఒక దూత ఏసు ప్రభుని సూచిస్తుందని మనం అర్థం చేసుకుందాం అయితే ప్రథమ ఫలానికి సంబంధించిన బోధని నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను దాని తర్వాత వచ్చే వారం దీర్ఘంగా ఈ యొక్క కన్యాకకి సంబంధించిన విషయాలు చూపిస్తాను కన్యాక ఈ మగవారు ఈ లక్ష నలభై నాలుగు మంది మగవాళ్ళు వాళ్ళని కన్యాకతో పోలుస్తుంది వాక్యం ఇంగ్లీష్లో ఏముందంటే మేల్ వర్జిన్స్ అనుంది మేల్ అంటేనే మగవాళ్ళు తెలుగులో తెలుగు బైబులే రాయలే వీరందరూ ఎవరంటే మేల్ వర్జిన్స్ అనుంది క్లియర్గా కానీ తెలుగులో మటుకు అట్లా లేదన్నట్టు తర్వాత ఈ పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క లక్ష నలభై నాలుగు వేల మంది ఒక స్త్రీని పోలియనర్ అనేసి నేను ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం చూపించినప్పుడు కూడా చూపించిన లక్ష మంది ఎవరు అంటే అరణ్యంలో ప్రసవ వేదనలు పడుతూ కేకలు వేస్తున్న స్త్రీ అరణ్యంలోని స్త్రీ అన్న విషయాన్ని నేను మీకు చూపించిన గతంలో ఈ స్త్రీ గప్ప జనాన్ని కనడానికి ప్రసవ వేదన పడతా ఉంది ప్రపంచమంతటా ఆమె గురించి చూపించిన కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరు అంటే వీరి నోట్ల బదం లేదు వీరి మీద ఏ నింద లేదు వీరు ప్రసవ వేదనలు పడుతున్నారు ఏసు ప్రభుని అనేకుల జీవితాలలోనికి తీసుకోవడానికి కొరకు వాళ్ళు ప్రసవ వేదన పడుతున్నారు అన్నట్టు అయితే ప్రణమంలో ఇంకొక స్త్రీ కూడా ఉంది ఆ స్త్రీ ఎవరు అంటే పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తాం ప్రటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకసారి చూద్దాం ప్రటన గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి ఐదు వచనాలలో ఆ ఏడు పాత్రలు పట్టుకున్న ఏడుగురు దేవదతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను అయితే విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య ఈమె ఒక స్త్రీ ఈమె పేరు బబులోను అని కూడా దిక్కిందా తర్వాత చూస్తాం మనం ఈరోజు కాదు పది ఏడవ అధ్యానికి వచ్చేప్పటికి ఇవన్నీ మనకి ఏటకు అర్థమవుతా అయితే విస్తార జలములు అంటే గొప్ప జనం మీద కూర్చున్న స్త్రీ అన్నటిమే ఇది మతపరమైన సంఘానికి సాదృశ్యం అని చెప్తుంది వా అయితే భూరాజులు ఆమెతో విభిచరించరి భూనివాసులు ఆమె విచార మధ్యంలో మతులెయ్యరి అంటే మతపరమైన సంఘానికి వీళ్ళు బానిసలైపోయారు వీళ్ళందరూ గొప్ప భూనివాసులంతా అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరనికొని పోగా దేవదూషన నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి కాబట్టి ఇక్కడనేమో విస్తర జలముల మీద కూర్చుందనుంది మొదటి వర్షంలో కానీ పదమూడవ వర్షంకి వచ్చేటప్పటికీ మూడవ వర్షంకి వచ్చేటప్పటికీ మృగము మీద కూర్చునిన్న స్త్రీ ఏడు తలలు పది కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చునిన్న స్త్రీ కాబట్టి ఇది మతపరమైన క్రైస్తవ గుంపు అని నేను చూపించిన గతంలో మన బహుశాలతో కూడా చూపిస్తా ఏడు తలలు అంటే ఏడు క్రైస్తవ సంఘములు పది కొమ్ములు అంటే ఒక్కొక్క కొమ్ము ఒక్కొక్క లీడర్కి సాదృశ్యము అంటే పది రాజ్యములు ఏడు, ఏడు సంఘాలు పది రాజ్యాలు ఇవి ఎర్రని మృగము ఎరుపు అంటే ఏదో వంశంకి సాదృశ్యం కాబట్టి ఇది తేళ్ల సాదృశ్యం కూడా మనం అర్థం చేసుకొచ్చి ఎరుపు కాబట్టి ఈ గొప్ప జనం మీదను ఇమే కూర్చొనింది ఈ యొక్క మతపరమైన క్రైస్తవ గుంపు ఈ స్త్రీ ఆమె ఎట్లుందంటే ఆ స్త్రీ ధూమ్రవర్ణ రక్తము గల వస్త్రము ధరించుకుని అంటే రెడ్ కలర్ డ్రెస్ చేసుకుంది ఆమె బాగాంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ ఏహ్యమైన కార్యములతోనూ తాను చేచిన విభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండను దాని నుసట దాని పేరు ఇలాగో రాయబడి ఉండను మర్మము వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను కాబట్టి ఇది మతపరమైన క్రైస్తవ గుంపు వేషలతో సమాంగా తయారైంది అని చెప్తుంది వాక్యం భూలోకంలోని సమస్తమైన వాటి మీద బహు అసహ్యమైనది ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉందన్నట్టు అయితే మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేత అంటే ఈ మహాబులోను పరిశుద్ధుల రక్తం చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిని ఎండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాదే ఇట్లా నేను ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు అన్న విషయాన్ని కాబట్టి ఒక దినం వీటన్నిటి మరీ దీర్ఘంగా చూడబోతుంది మనము ఆ ఏడు తలలు ఏందా మర్మం ఏడు తలలు ఏడు క్రైస్తవ సంఘాలకు సాదృశ్యం ఏడు తలలు క్రైస్తవ గ్రూపుకు సాదృశ్యం దాని మీద కూర్చునిది ఆ స్త్రీ మహాబబులు అని అన్నట్టు ఒక ఆత్మీయ చిహ్నం అన్నట్టు మతపరమైన జీవితము అంత అపవిత్రంగా తయారైంది చివరికి అని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి కాబట్టి పరిదీర్ఘంగా తర్వాత మనం వీటన్నింటినీ చూస్తాము కానీ ఈ యొక్క ఆత్మీయంగా ఈ యొక్క మతపరమైన జీవితము ఎంత అన్యాయంగా ఉంది భ్రష్టత్వంలో ఉంది అన్న విషయాన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు ముఖ్యంగా కొరతులు రాసిన పత్రిక కొరతులు రెండవ పత్రిక పదకొండవ అధ్యాయంలో పౌలు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఇది చాలా కాలం క్రిందట దీర్ఘంగా మనం ధ్యానించిన ఒక నేను అనుకుంట బహుశా యొక్క వైఎంసీఏ సికింద్రాబాద్ వైఎంసీఏ మీటింగ్స్లలో మనం వీటిని ధ్యానించినము మొదటి రెండవ కొనితలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ శంలో ఆయన అంటున్నాడు ఆసక్తితో మీ ఎడలా ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింప వలన్నీ మిమ్మల్ని ప్రధానం చేసి తిని పౌనంటున్నాడు నేను ఏ రీతిగా మిమ్మల్ని అందరినీ ఏసుప్రభుకి ఒక పెళ్లి కుమార్తెలాగా సిద్ధపరిచినను కానీ సర్పము తన కుయుక్తి చేత హను మీ మనసులను చెరపబడి అంటే ఏ రీతిగైతే హవ మోసపోయిందో ఈ గొప్ప కూడా చెరుపబడతారు మనుషులు అని మోసపోతారు మీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడలను నున్న సరళత నుండియో పవిత్రత నుండి ఎట్టన తొలిగిపోమో అని భయపరుచున్నాను వీళ్ళు పవిత్రతొలగిపోయి పరిశుద్ధులుగా వీళ్ళు నీతిమతులాగా కనిపిస్తారు కానీ పరిశుధులుగా ఉండరు వీళ్ళు సరళత అంటే సామాన్య జీవితం తగ్గింపు జీవితం కూడా ఉండదు వీళ్ళకి ఆడంబరంగా గొప్ప గొప్ప వ్యక్తుల కనిపిస్తారు అన్నట్టు వీళ్ళందరూ గొప్ప టాప్ కంపెనీస్ అలా పనిచేస్తుంటారు పెద్ద పెద్ద జాబ్స్ ఉంటాయి హై సాలరీస్ పెద్ద పెద్ద కార్లలో మేడలల్లో తిరుగుతూ ఉంటారు బహు గొప్ప కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళలో పవిత్రత ఉండదు కాబట్టి ఈ లక్ష మంది కన్యకగా దేవుడి కొరకు ప్రభు కొరకు సమర్పించబడ్డవారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది పవిత్రంగా అంటే చాస్ట్ వర్జిన్ అని పవిత్రంగా అంటే పరిశుద్ధంగా జీవించడము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి లక్ష మందిలో ఎటువంటి అబద్ధం లేదు వారి మీద ఎటువంటి నింద లేదు అంత క్లీన్గా పరిశుద్ధంగా ఉన్నారన్నట్టు పరిశుద్ధంగా కన్యకగా ప్రభు కొరకు సమర్పించబడ్డవారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది వాక్యం కాబట్టి ప్రథమ ఫలానికి సంబంధించిన విషయం ఇప్పుడు మనం దీర్ఘంగా ధ్యానిస్తున్నాం ఎందుకంటే ఇందాక నేను చూపించినట్లు వీరందరూ క్రీస్తు కొరకు ప్రథమ ఫలముగా కొనపడ్డవారు అని చూపించిన నేను మీకు అందరికీ ఆ వాక్యాన్ని చూడండి ఒకసారి ప్రటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ప్రటన గ్రంథము అధ్యాయము నాలుగవ వచనం చివరి వచనంలో వీరు దేవుని కొరకును గొరపిల కొరకును ప్రథమ ఫలముగా ఉడిటకాయి మనుషులలో నుండి కొనబడ్డవారు కాబట్టి లక్షా మంది ప్రథమ ఫలము అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎవరి కొరకు దేవుని కొరకు గొరపిల కొరకు విల్లు కొనబడ్డవారు ఫస్ట్ ఫ్రూట్స్ అంటవి ఇంగ్లీష్ లో ఫస్ట్ ఫ్రూట్స్ ఫస్ట్ ప్రథమ ఫలము అంటే ఏంది మనం స్ట్రాంగ్ నంబర్స్ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇవన్నీ బహు తేటగా దేవుడు చూపిస్తూ ఉంటాడు స్ట్రాంగ్ నంబర్స్ సెవెన్ ఫిఫ్టీ లో ఏముందంటే ప్రథమ ఫలము అంటే బలియాగం బలి అర్పణ ఆరంభం అని కూడా బలి అర్పణ ఆరంభం లేకుంటే ప్రథమ ఫలం అంటే ఫస్ట్ పంట అన్నట్టు లేక నేను మా ఇంటి చుట్టూ జామ చెట్లు నాటినా చాలా సంవత్సరాల క్రితము ఒక నేను అనుకుంటా నాలుగు ఐదు సంవత్సరాల క్రితం ఇంకెక్కువే అయితే ఇప్పుడు ఆ చెట్లు చాలా పెద్దగా అయిపోయినాయి చాలా పెద్దగా అయిపోయి ఫస్ట్ టైము వాటి ఫ్రూట్స్ బయటకు అయితే అవి ఫ్రూట్స్ నేను తెంపి సెపరేట్గా పెట్టినా ఆ ఒక్క ఫ్రూటే నాకు చాలా ఇష్టం నేను ఇంకా తక్కిన ఫ్రూట్స్ ఏవి తినను నేను ముఖ్యంగా బత్తాయి ఇంకేమంటర్ బట్టి నేను నిమ్మకాయ లేక సంత్రాలు ఇవి తిన్నాను నేను ఇంకటి జల్బు జల్బు తిన్నా ఐదు నిమిషాలకే జల్బు స్టార్ట్ అవుతుంది అందుకే నేను తినను కానీ జాంపండు ఒకటే నాకు ఎందుకు తింటే ఏమనిపించదు అట్టి పండు తిన్నా పడదు నాకు అలర్జీ లాగా తయారవుతుంది అంతా జలుబు జలుబు లాగా మ్యూకస్ అంతా తయారవుతుంటుంది బాడీలో అయితే ఈ జాంపండ్లు మటుకు తింటా నేను అవి ప్రదమ ఫస్ట్ ప్రథమ ఫలంలో కదా వాటిని అండి తెచ్చి సెపరేట్ పెట్టినా ఎవరికన్నా ఇస్తామని అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రథమ ఫలము అంటే ఈ లోకంలో నుంచి వేరు పరచబడ్డవారు సెపరేషన్ వేరు ఆరంభం ఆరంభింపబడింది వేరు పరచడం ఆరంభింపబడింది లేక ముద్రించబడి వేరు పర్చబడింది కాబట్టి ఏడవ వచనంలో ఏడవ అధ్యయనం నేను చూపించిన ప్రాటంలు ఏడో అధ్యాయంలో వీళ్ళందరూ ముద్రించబడ్డవారు కాబట్టి ముద్రించబడి సీల్ చేయబడి వేరు పరచబడ్డవారు అని కూడాంది అయితే మనము ఫస్ట్ ఫ్రూట్స్ ని మనము స్ట్రాంగ్ నంబర్స్ లో చూస్తే లేక డిక్షనరీ కామెంట్రీస్లలో చూస్తే బైబుల్ కామెంట్రీస్లలో మొట్టమొదటి పంట అని కూడా ఉంది లేక మొట్టమొదటి పరిణామము లేక మొట్టమొదటిసారి రావాల్సిన బహు లాభము అని కూడా ఉంది అంటే ఫస్ట్ ఫ్రూట్ అన్నట్టు దాని తర్వాత సెకండ్ ఫ్రూట్ అయితే ఆత్మీయ అర్థం చేసుకోవాలా లక్ష మంది ప్రథమ ఫలము అయితే తర్వాత వచ్చేది రెండవ ఫలం అది గొప్ప జనానికి సంబంధించింది అది కూడా రెండవ ప్రథమ ఫలం అంట దాన్ని మొదటి ప్రథమ ఫలము ఒక సీజన్లో రెండవసారి వచ్చే ప్రథమ ఫలము ఇంకొక సీజన్లో మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి ఒకసారి లేవియా కాండంలో ఫస్ట్ టైం మనం చూస్తాము వీటికి సంబంధించింది లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయం లేవియా కాండము ఇరవై అధ్యాయము పదో వర్షంలో మనం చూస్తాం నీవు ఇస్రాయిల్తో ఇట్లా ను అనేను దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యుద్ధకు తేవలేను యహోవ మిమ్మును అంగీకరించినట్లు అతడు యహోవ సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను విశాతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలేను మీరు ఆ పనను అర్పించ దినమున నిర్దోషమైన ఏడాది పోటేలను యహోవకు దనాబలిగా అర్పిపవలను దాని నైవేద్యము నూనెతో కలిపిన కలిసిన రెండు పదివ వంతుల గోధుమ పిండిని పిండి అది యహోవాకు ఇంపైన సువాసన హోమము దాని పానార్పణము ముప్పావు ద్రాక్షరసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చే ఆ దినం మీరు రొట్టెలేమయూ పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ కాబట్టి ఆ మొదటి పన లేక ప్రథమ ఫలము దేవుని సన్నిధిలో అల్లాడింపవాలేను దేవునిది అని చెప్తున్నాడు కాబట్టి ఆ యొక్క ఎవలు బార్లీ ఎప్పుడైనా కానీ ఇసల్ పంటల గురించి దీనికిప్పుడు ఫస్ట్ బార్లీ పంట వస్తుంది దాని తర్వాత గోధుమల పంట వస్తుంది ఎప్పుడైనా కానీ మీరు బైబుల్ అంతా చూడండి ఫస్ట్ బార్లీ వేస్తారు దాని తర్వాత వచ్చే పంట రెండో బా రెండోసారి ప్రపంచాన్ని సంవత్సరానికి వచ్చే మొదటి పంట బార్లీ పంట అయితే సంవత్సరపు చివరి భాగంకి వచ్చే గోధుమల పంట అది నేను చూపించిన కొన్ని సంవత్సరాల క్రితం వ్యాఖ్యలలో బార్లి గోధుమలు ఒకటేలాగుంటాయి గింజ గింజ చూడడానికి ఒకటేలాగుంటుంది గోధుమ గింజ బార్లి గింజ తేడా ఏంది అంటే బార్లీ గింజ తెల్లగుంటే గోధుమల గింజ బంగారు రంగులు ఉంటుంది లేక బిస్కెట్ కలర్ ఉంటుంది దాన్ని గోల్డ్ రంగ్ ఉంటుంది అయితే తెలుపు బార్లీ లక్షా నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం గోధుమలు గొప్ప జన సమూహానికి సాదృశ్యం ఎప్పుడైనా కానీ అవి ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఇవన్నీ నేను చెప్పేసిన కాబట్టి పాత వాళ్ళకి అర్థమైతే కానీ కొత్త మరి ఫస్ట్ టైం విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధికి వీటన్నిటి తీసుకొచ్చి ప్రథమ ఫలంని లేక పనులని దేవుని సనిలో అల్లాడించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికీ ఆ విధానం లేదు మీ పంట పనులకు సంబంధించింది కాదు అంటాడు చూడండి సారి మొదటి కొరత రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి కొరతలు పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు కాబట్టి ఏసు ప్రభువు నిద్రించిన వారందరిలోకి వెళ్ళ ప్రథమ ఫలమైన ఫస్ట్ పం పంట అతనే అయితే క్రీస్తులో ఉన్న మనమందరము ఆ యొక్క ప్రథమ ఫలము అని పౌలు జ్ఞాపకం చేస్తుంటాడు క్రీస్తులో ఉంటేనే నువ్వు ఆ యొక్క ప్రథమ ఫలము మరోసారి చూడండి పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చిన ఇప్పుడైతే నిద్రించిన వారిలో మనుషుల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు అయితే ఇరవై మూడో వర్షం గొచ్చేప్పటికీ ప్రతి వాడును తన తన దినం గురించి మాట్లాడుతుంది ఇక్కడ ప్రతి వాడును తన తన అంటే అందరికంటే ముందు చనిపోయిన వాడు ఫస్ట్ లేస్తాడు దాని తర్వాత చనిపోయిన వాడు సెకండ్ లేస్తాడు అది చెప్తుంది ఈ వాక్యం ఎవరి వరుసలో వాడు లేపబడతా ఉంటారు ఆ దినం తర్వాత వాళ్ళందరూ రక్షింపబడే వాళ్ళందరూ చనిపోకముందు రక్షణ పొందిన వాళ్ళందరూ చనిపోయినాక ప్రద ఫలము ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఆయన వారిని ఆయన ఆయన బ్రతికింపబడదురు ఆయన బ్రతికింపబడదురు కాబట్టి ఏసు ఏ రీతికైతే మరణించి తెలియలేసిన మరణించిన వారిలో నుంచి లేచిన వారిలో ఫస్ట్ అతనే కాబట్టి ఆయన ప్రథమ ఫలం లాగుండి ప్రభు సన్ని తండ్రి సన్నిధికి పోయి అక్కడ తన యొక్క జీవితాన్ని చూపించుకుంటూ ఈ ఉదయం నేను చూడు లోక పాపములు మోసుకొని కోరకులు లాగా నేను చనిపోయాను తన భాగాలను దేవుని సన్నిధి చూపించుకుంటున్నాడు ప్రథమ ఫలముగా ఉండుకో కొనబడ్డ ఇప్పుడు ఆయన వెంబడించే వాళ్ళమే ప్రథమ ఫలము అని వాక్యం జ్ఞాపకం చేసింది అంటే ఆయన ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడ ఉంటారని ఇందాక చూపించేను మీకు కాబట్టి లక్ష మంది ఆయన రాకడి దినంనా ప్రథమ ఫలం లాగా ఉంటారు అన్న విషయాన్ని మనం తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నట్టు కొన్నిసార్లు మనము ఈ యొక్క తెసం మొదటి పత్రిక నాలుగవ అధ్యయనం చూసినప్పుడు ఇది ఎత్తబడే సంఘానికి సంబంధించింది అని అనేక మంది ఉంటారు కానీ నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన ఇది ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ కాదు ఇది పునరుద్ధరణకు సంబంధించిన బోధ అని ఎందుకంటే మరణించిన వారు మొదట లేతుర నుండి పదహారో వచనంలో మరించిన వారు మొదట లేతురు అంటే అది పునరుద్ధానానికి సంబంధించింది అది ర్యాప్చర్కి లేక ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉందా వాక్యం పదహార వర్షాలు ఏముందంటే మొదట క్రీస్తుందు మృతులైన వారు లేతురు చనిపోయిన వాళ్ళు వీళ్ళు అది పునరుద్ధానం సంబంధించింది ఎత్తబడటకు సంబంధించింది కానీ కాదు తర్వాత పదిహేడు వర్షంలో దేన్ విార్ అలైవ్ అంటే దాని తర్వాత బ్రతికిన్న మనమందము మనం అందరము మన ప్రభుతో పాటు నివసిష్టకు సదాకాలము కొనిపోబడదము అని ఉంది అక్కడ ఆయనతో పాటు సదాకాలం ఉండే ఉండబోతున్నాం అంటుంది అక్కడ వాక్యం కాబట్టి చనిపోయిన వాళ్ళే మొదట లేస్తారు తర్వాతనే బ్రతికిన వాళ్ళని చెప్తుంది వాక్యం కాబట్టి ఎవరైతే మొదట చనిపోయినారో వాళ్ళు ప్రథమ ఉండబోతున్నారు కానీ ఇంకో విషయం మీకు తెలవాలి ఆత్మీయ సత్యం ఇది ప్రకృతి సహజమైన మరణమా ఆత్మీయ మరణమా ఇది ఆత్మీయ మరణం లేక నువ్వు పాపపు జీవితానికి సమాధి చేసి నూతనంగా జన్మించడం ఆత్మీయ మరణం నువ్వు మరణించి మూడు నాడు తిరిలేస్తున్నావు కాబట్టి మనమంతరము ప్రథమ ఫలంగా ఉండటకు ఈ లోకం నుంచి కొనపడ్డ అని చెప్తుంది పంట కాలము అంటే చివరి కాలం యుగ సమాప్తికి సంబంధించింది అని మనం కొంత కల నేను చూపించిన మీకు విత్వాని హుష్ణు మనంలో చివరి కాలం ఏందంటే పంట కాలం కాబట్టి నేను వాక్యాన్ని పాస్ చేస్తున్నాను టైం అయిపోయింది కాబట్టి ఈరోజు బాగా అలిసిపోయినాం మనం అజిజ్ నగర్ నుంచి డ్రైవింగ్ చేసుకుంటే అప్పటికి ఫుల్ అలిసిపోయినాం కాబట్టి వీడికి నేను వాక్యం వచ్చే వారము ఈ ప్రథమ ఫలానికి సంబంధించిన విషయాలు మరికొన్ని చూపించి లక్ష మందికి సంబంధించిన గుణగాలను మనం కాబట్టి ఈ ప్రథమ ఫలము అంటే ఏంటి అనేది సంపూర్ణమైన సత్యం కలిగిన వారు వీళ్ళు ప్రథమ ఫలం ఎటువంటి లోపం లేకుండా వచ్చిన పంట ఫస్ట్ పంట మొట్టమొదటిసారి ఆ యొక్క జామకాయ చాలా పెద్ద జామకాయలు కాసినాయి మొట్టమొదటిసారి నేను ఆ జామకాయలు చూసిన ఎంత పెద్ద పెద్ద కాయలు ఎప్పుడు చూడను నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి జామ చెట్లు మా ఇంట్లో కానీ ఈ ఫస్ట్ టైం కాసినాయి ప్రథమ ఫలం నేను చూసిన ఎంత పెద్ద కాయలో ఆశ్చర్యం అనిపించింది ఆయన కార్యం లేంత భోగం లేదు కాబట్టి ప్రార్థన చేసినాము ఆ యొక్క గురించి ఫస్ట్ టైం అంత పెద్ద పండు చూసినాం ఇంట్లో కాసిన చెట్టుకి సరే వీటికి సంబంధించిన నేను ప్రథమ ఫలం అంటే లక్ష మంది ప్రథమ ఫలము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా యేసు ప్రభు మొదట ప్రథమ ఫలము అతని వివరించిన మనము ఆయన మరణ భూస్థాపన పునుదానలో పాల్గొనిన మనము ప్రథమ ఫలం అన్నట్టు దాని తర్వాత శ్రమల గుండా గొప్ప జనం అందరూ హతసాక్షులై అప్పుడు ఆయన సన్నిధికి ప్రథమ ఫలంగా రాబోతున్నారు అన్నట్టు ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం అటువంటి కృపను ప్రభాన్ని గ్రహించడానికి ప్రార్థిస్తాను పరశు దర్వగు దేవ మీకు వందనాలనైనా ప్రపంచం అంతటి నుంచి మమ్మల్ని ప్రథమ ఫలంగా కొనుక్కున్నారనైనా దాన్ని బట్టి మీకు వందనాలు లక్ష మంది ప్రథమ ఫలం అని జ్ఞాపకం తీసినందుకు మీకు వందనాలనైనా అటువంటి కృప భాగ్యని గారు మాకు ప్రభా మీ సంగతిలో మనం నిలబెట్టుకున్నారు మీతో పాటు కూర్చుంటే మీకు వందనాలనైనా ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి ఈ సత్యని గ్రహించి లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులో మేమందరం ఉండులాగన సహాయపడమని నడిపించమని ఏసు క్రీస్తు పరుషుధనామా ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన ఏసు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మెన్ అందరికీ